శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతిజింహవామహే కవి కవీనాము పమశిరవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రమోపిసాదనంగణాధిపతాశివసమారంభా శంకరాచార్యబుమాన్ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా క్షేత్రజ్ఞాపి మాం విద్ధిసేత్రు భారత క్షేత్రక్షేత్రర్నం యత్త జ్ఞానం మతం మ వివేకినాం అప్రవృత్తి దర్శనాత్ తదనుగామి అప్రవృత్తం శాస్త్రాంత ప్రత్యని చేతి నా అంటే పూర్వపక్షం ఏమంటే ఆత్మానాత్మవివేకము గలవాడు తన ఎందు కర్తృత్వము భోక్తృత్వము లేవు అని దర్శిస్తూ ఉంటాడు కనుక వాడు ఏదో ఒక ఫలమును కోరి కర్మలను చేసే పరిస్థితి ఉండదు కాబట్టి వివేకి ఈ కామ్యకర్మల్ని చేయకుంటే ఎవరెవరైతే ఆ వివేక్ యొక్క అడుగు జాడలలో నడుస్తారో వాళ్ళు కూడా చెయ్యరు అప్పుడు ఈ శాస్త్రము వ్యర్థం అయిపోతుంది అంతే కదా కామ్యకర్మల్ని విధించే శాస్త్రము వ్యర్థం అయిపోతుంది అని అది పూర్వపక్షం నా కశ్యచి దేవ వివేకోపత్తే లోకంలో సుస్పష్టమైన అవగాహన దాన్ని వివేకము అంటారు క్లియర్గా తెలుస్తూ ఉండాలి క్లియర్గా సో నీటికి నీరు ఆయిల్కి ఆయిల్ అన్నట్టుగా అంత మిక్సప్ కింద క్లౌడీగా మడీగా పనికిరాలి సుస్పష్టమైన అవగాహన ఉండాలి క్లియర్గా తెలుస్తూ ఉండాలి అటువంటి జ్ఞానము ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ దానిని వివేకము అని అంటారు ఇప్పుడు మీకు వివేకం ఉందా లేదా అన్నదానికి నేను ఒక టెస్ట్ ఒక లిట్మస్ టెస్ట్ చెప్తాను మీకు ట్రై చేస్తున్నా మీకు జీవితంలో దుఃఖానుభవం కలిగిన కలిగిన ప్రతి సందర్భంలోనూ అంటే ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది అదే అదే ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి అని అనుకోవచ్చు దుఃఖానుభవము కలిగినప్పుడల్లా మీ మనస్సులో చెలరేగే సంకల్పముల యొక్క ప్రవాహమే మీకు ఆ దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది మీరు ఆ సంకల్ప ప్రవాహానికి ఏ క్షణంలో అడ్డుకట్ట వేస్తారో ఆ క్షణంలో దుఃఖము అదృశ్యమైపోతుంది మీకు దుఃఖాన్ని ఇచ్చేవి ఇచ్చేది మీ బుద్ధి లేక మీ మనస్సు ఉన్న భావజాలమే ఆ భావజాలమే మీకు దుఃఖాన్ని ఇస్తుంది ఏది మీకు దుఃఖాన్ని ఇవ్వదు బయట వ్యక్తులు కానీ శత్రువులు కానీ మిత్రులు కానీ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ దేవుళ్ళు కానీ దేవతలు కానీ మీకు ఎవళ్ళు దుఃఖాన్ని ఇవ్వరు మీ మనస్సులో ఉన్న భావజాలము మాత్రమే మీకు దుఃఖాన్ని ఇస్తుంది దీన్ని మీరు సుస్పష్టంగా దర్శిస్తే క్లియర్గా దర్శిస్తే అది వివేకానికి ఒక దృష్టాంతం అది మీరు స్పష్టంగా చూడలేక ఎవరి నాకు దుఃఖం కలిగిందని ఈ క్లాసికల్ ఫ్రెండ్ ఫో మోడల్ ఉంటుంది వీడు నాకు ఫ్రెండు వాడు శత్రువు ఈ శత్రువు మూలంగా నాకు దుఃఖం కలిగింది లేదా వెదర్ మూలంగా నాకు దుఃఖం కలిగింది లేకపోతే ఫలా నా పార్టీ మూలంగా నాకు దుఃఖం కలిగింది అనే ఇటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వివేక వివేకము లేకపోవడం చేత మీకు అటువంటి అభిప్రాయాలు వివేకము కనుక స్పష్టంగా ఉన్నట్లయితే నా భావజాలమే నాకు దుఃఖము కలిగిస్తుంది అని మీరు తెలుసుకోగలుగుతారు చాలా కఠినమైన విషయం వివేకం వివేకం చాలా కఠినం లోకంలో వివేకం ఉండదు అంత కలగాపులంగా కన్ఫ్యూషన్గా ఉంటుంది అంత కలగాపులంగా కన్ఫ్యూషన్ ఉంది అయితే దేర్ ఇస్ సో మచ్ కన్ఫ్యూషన్ అరౌండ్ కన్ఫ్యూషన్ అని కన్ఫ్యూషన్గా గుర్తించడం కూడా వివేకమే ఉంటుంది కాబట్టి సమాజంలో కన్ఫ్యూషన్ అంటే వివే అవివేకము చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది వివేకము చాలా తక్కువ ఉంటుంది సో శంకర్లు అంటారు వివేకం అంత అంత సామాన్యమైన విషయం కాదు కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్ అన్నది అంటారు చాలా అరుదైనది వివేకం కనుక ఎవరితో ఒక్కడికి వేలల్లో లక్షల్లో ఒకటికి మాత్రమే వివేకం ఉంటుంది వాడు మాత్రమే ఆత్మస్వరూపమునందు కర్తృత్వము భోక్తృత్వములు లేవు అని దర్శించగలుగుతాడు మిగతా వాళ్ళందరూ ఆత్మకర్త భోక్తాన్ని స్వీకరిస్తారు స్వీకరించి కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి శాస్త్రము వ్యర్థమైపోతుంది అనే మాట వస్తుంది అది ఎందుకంటే వివేకం ఎక్కడో ఎవడో ఒక్కడుంటాడు విషయంలో శాస్త్రం వ్యర్థం అవుతుంది అవి దావుతుంది వాటి విషయంలో అనేకేషు హిప్రాణిషు కశ్చిద వివేకీ సత్ ప్రాణులు అనేక మంది ఉంటారు మానవులు అనేక మంది ఉంటారు కానీ వాళ్ళలో వివేకము గలవాడు ఎవడో ఒకడు మాత్రమే అరుదైన విలుతు ఉంటారు వివేకము ఇప్పుడు మీకు నేను ఇంకొక లెట్మస్ట్రెస్ ఇస్తాను ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ప్రోగు చేసుకుంటూ పోతే మన దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది అనే వివేకం ఉందా లోకంలో లేదు మంచి రుచ్యములైన పదార్థములను రిచ్ ఫుడ్ అంటారు మనం తినేసి ఎంజాయ్ చేసుకుంటూ పోతే రోగిస్టి అనే వివేకం ఉందా లోకంలో అవివేకం లేదు అంతే అవివేకం లేదు సో చాలా వివేకంగా ఉంటారు మనుషులు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు ఇంకొక ప్రశ్నాంతరం ఎక్కువ స్పష్టది చూడండి మనకు ఆనందము బయట నుంచి వస్తుంది అది అంత అజ్ఞానం అదే కనుమట్లేదు కానీ లోకంలో ఎలా ఉంటుంది కాబట్టి వివేకము అన్నది చాలా చాలా అరుదైన విషయం ఆత్మస్వరూపమునందు కర్తృత్వము భోక్తృత్వము లేవు అని తెలియట దాన్ని ఆత్మానాత్మ వివేకము చాలా అరుదైన వేలాది మందిలో లక్షల మందిలో ఎవడో ఒకటి ఉంటాడు యథా ఇదాని అంటే ఇప్పుడు అలాగే ఉందిగా లోకంలో పరిస్థితి అంటున్నారు శంకరులు అంటున్నారన్నమాట గమనించారా మీకు ఇంకో చిన్న అందమైన సంగతి చెప్తా సమాజము ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎప్పుడు అలాగే ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు సమాజాన్ని చూస్తే మీకు ఎలా ఉంది కన్ఫ్రాంటేషనల్గా లేదు సమాజం అంతా కూడా కేవలము కలహప్రధానమైన సమాజం కలహం తప్పించే సో వీడిని వాడు తిట్టి వాడిని వీడి తిట్టి పాలసీలు ఏ పార్టీ ఏమి చేస్తుంది సిద్ధాంతాలు అందరూ వదిలిపెట్టేశారు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడంలో కొండ గట్టిగా తిట్టేసుకోవడం తాత అంటే ఇంకొకడు అంటాడు వేస్తే వెయ్యి మొక్కలు అవుతావు ఏట్రా అని ఏకవచన సంబోధనంతో చేసేసి మాట్లాడతారు అలా అనొచ్చా తాతపి ఇష్టానొచ్చా తప్పదు కదా అలాగే ఒకళ్ళని ఒకళ్ళు అలా అనకూడదు చాలా క్రోధనం అజ్ఞానం చాలా కన్ఫ్రాంటేషనల్ కన్ఫ్రాంటేషన్ తప్పింకేమీ కదా సో అది ఈ సమాజం అలా ఉంది కదా ఎప్పుడు ఇలాగే ఉంది ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్ మహాభారత యుద్ధం మహాభారతం నుంచి ఇస్తాను మీద ఇలాగే ఉంది అంటే వీని వాడు తిట్టి వాడిని వేడుతుట్టి వీని వాడు తిట్టి వాడిని ఎప్పుడూ ఉంటుంది యథా ఇదాని ఉన్నారు శంకరు శంకరుల కాలంలో కూడా సమాజం అలాగే ఉంది సమాజం ఎప్పుడో అలాగే ఉంటుంది నిజమైన సమాజం చెడిపోయింది దీన్ని ఏదో చేసేయాలి ఇవన్నీ కూడా భ్రమలు సమాజాన్ని ఏదో చేయాలనేది భ్రమ మన కర్తవ్యాన్ని మనం చేయాలని ఎవడో ఆలోచించాలి మన కర్తవ్యాన్ని మనం చేయాలి అని ఆలోచించాలి సమాజాన్ని ఏదో చేయాలని కాదు నా కర్తవ్యమేమి నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నానని లేదా అదే ముఖ్యం వస్తువు కాబట్టి వివేకవంతుడు చాలా రుడుగా ఉంటాడు నెంబర్ వన్ మొదటి ఎవడో ఒకడు వివేకవంతుడు ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని అదే వివేకాన్ని వాళ్ళు కూడా ఆచరణలో పెడితే అప్పుడు మళ్ళీ శాస్త్రం వ్యర్థమవుతుంది కదా జనులు అనుసరిస్తారు కదా వివేకవంతుణ్ణి అంటే శంకర్లు ఏమంటున్నారో తెలిసిన ఎవడో అనుసరించరు అనుసరి సార్ జనులు ఎలా ఉంటారంటే చెప్తే కొంచెం మరి బాగుండదు మెషి ప్రపాత అంధ పరంపర అని అంటే గొర్రె మంద గొర్రెల మంద ఒక గొర్రె గోతు గోతులో పడితే తప్ప టప టైం గొర్రెలన్నీ గోతులు పడుతుంది ఎవడో ఆత్మలింగం తీశారంటాడు ఆత్మలింగం తీరు ఏమిటండి వాటిని ఆన్సన్స్ ఇటీస్ ఆత్మలింగం అనేది ఏమి ఉండదు అక్కడ లింగం ఆత్మ అంటే అదేదో లింగాకారంగా లోపల ఎక్కడో కూర్చొని ఇచ్చా అది తీశానంటాడు ఒకడు తీసాను అంతకుముందు జేబులో పెట్టుకుని ఉంటాడు దాన్ని జేబులోనో నోట్లోనో సం గొడ్డు ముక్కలోనో ఎక్కడో ఒకటి పెట్టుకుని ఉంటాడు నీళ్లు తగ్గుతూ ఉంటాడు టచ్మంది తీసాను ఉంటాడు తీసాను అనేప్పటికీ చప్పట్లో కొడతారు అండి ఒకటి చప్పట్లో కొట్టగానే ముందు చప్పట్లో కొట్ట People are crazy. పీపుల్ ఆర్ క్రేజీ దే ఆర్ నాట్ వివేకవంతుని ఫాలో కాదు ఎన్నడూ ఫాలో కాదు పీపుల్ ఆర్ లైక్ దాట్ నచ్చే వివేకినము అనువర్తంతే మూఢా ఉంటారు మూఢుడు అంటే తిట్టు అని అనుకోద్దు మొక్క అంటే కొంత తిట్టుగా పరిగణనింపబడుతుంది మూఢ అంటే తిట్టు కాదు మూఢ అంటే డిల్యూడేడ్ వ్యామోహమును కలిగి ఉంటారు మొహ వైచిత్యే అని ధాటు అంటే ఒకటి ఉంటే ఇంకోటి అనుకోట దాన్ని వైచిత్యం దాన్ని మోహం అవుతారు సత్యమును అసత్యముగా స్వీకరిస్తారు అసత్యమును సత్యముగా స్వీకరిస్తారు దాని మోహం అసత్యాన్ని సత్యంగా స్వీకరిస్తారు దాని మోహం సో ఆ మోహం అనేది చాలా ఘోరంగా ఉంటుంది అజ్ఞానము కన్ఫ్యూషను డెల్యూషన్ డెల్యూషన్లో ఉంటారు జనులు వాళ్ళు వాళ్ళు వివేకవంతుణ్ణి అనుసరించరు ఎన్నడో అనుసరించరు వాళ్ళు తమ మోహానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు తప్ప వివేకవంతుడైన మహాత్ముని చూసి ఆయన చెప్పిన బోధలను తెలుసుకుని మనం ఆ వెలుగు ఆ జ్ఞాన ప్రకాశంలో మన ప్రవృత్తిని బాగు చేసుకోవాలి అని ఎవరో అనుకోవచ్చు రాగాది దోషతంత్రవా ప్రవృత్తే మనిషి ఒక పని చేసి ముందు వివేకవంతులైతే ఆత్మజ్ఞానము గల వాళ్ళైతే ఈ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారు అని ఆలోచించి తెలుసుకుని అప్పుడు పని చేస్తాడా ఎలా చేస్తాడా అలా చేయ వాడి హృదయంలో రాగద్వేషములనే దోషములు నిండా ఉంటాయి రాగద్వేషములనే దోషములు అధికంగా ఉంటాయి ఆ దోషముల చేత ప్రేరితుడై మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు అంతే తప్ప ఆత్మ అనాత్మ వివేకంతో ప్రవర్తించండి రాగద్వేష దోష పర్వతంతుడు కానీ ఉంటాడు ఇప్పుడు మీరు గమనించండి ఒకడు పూజ చేస్తున్నాడు ఎందుకు రా ధనం బాగా సంపాదించడం కోసం పూజ చేస్తున్నాను పూజ చేయడం అంటే ఈశ్వరుని ఆరాధించటం వాడు ఈశ్వరుని ఆరాధించేప్పుడు ఈశ్వరుని మీద ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడా లేకపోతే ధనమునందరి ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడా ధనుమునందరి ప్రేమతో ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు కాబట్టి ఈశ్వరారాధన చేస్తున్నాడు కాబట్టి సంతోషించాలా లేక ఆ ఈశ్వరారాధన ప్రేరణ ధనమునందరి తృష్ణ కనుక మనం దాన్ని ఖండించాలా ఏం చేయాలి ధనములందరి కృష్ణ చే ప్రేరితడై చేసిన పని మంచి పని ఎలా అవుతుంది కానీ చేస్తున్న పని మాత్రం ఈశ్వర ఆరాధన కాబట్టి మానవులు ఈశ్వరున్ని ఆరాధించినంత మాత్రాన వాళ్ళు ఏం గొప్పవాళ్ళు ఆరాధన అనే కర్మ మంచిదైనప్పటికీ దాని వెనకాలన్న ప్రేరణ ఏమిటి రాగము ఇప్పుడు మీకు బిజినెస్ చేసే సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామికి ఇస్తాము అని రాసేస్తారు అది బిజినెస్ అకౌంట్స్ పుస్తకంలో రాసేస్తారు వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామి అకౌంట్ లెగ్జర్స్ రెండు లెగ్జర్స్ ఉంటాయి ఒకటి గవర్నమెంట్ లెగ్జరు ఒకటి మన లెగ్జరు సపరేట్ లెగ్జర్స్ ఉంటాయి ఏమండి గవర్నమెంట్ లెగ్జర్ అది మెయింటైన్ చేస్తూ ఉండడం మన లెగ్జర్ వేరే మెయింటైన్ చేసుకోవడం దాంట్లో వాళ్ళు రాసేయటం వన్ పర్సెంట్ స్వామిది ప్రాఫిట్ అని రాసేయటం అంటే అర్థం ఏమిటి ట్యాక్స్ కట్టకుండా ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తాడు ట్యాక్స్ కట్టడు బ్లాక్ మనీని పోగేస్తాడు దాంట్లో వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాడు అది భక్తి అనిపిస్తుంది హుండీలో వేశాడు కాబట్టి భక్తి అవుతుందా వెంకటేశ్వర స్వామికి ఏమీ ఇవ్వక్కర్లేదు మనం ఏమి ఇచ్చేది స్వామికి మనం పైసా కూడా ఇవ్వక్కర్లేదు పని లేదా ఏమీ లేదా పై అక్కడికి తీసుకెళ్ళి డబ్బులు దాడుకోవేడం ఎందుకు అంత వేస్ట్ పని అదే కాదు మరొకట్లేదు మీరు ట్యాక్స్ కట్టండి పేర్ ట్యాక్స్ నెవర్ టేక్ వన్ పైసా ఆఫ్ ది అదర్ పర్సన్ అవతలవాడి సొమ్ము ఒక పావలా కూడా మన జేబులోకి రాకూడదు అన్యాయంగా చేయ నరికేసినా పర్వాలేదు కానీ ఇతరుల సొమ్ము ఒక పావలా కూడా మన జేబులోకి రాకూడదు Then whatever tax I have to pay, correctly I will pay the tax. That is enough. Yes. You are not allowed do sure. to be a man. You are not allowed to do this very well. That is why you are not allowed to do this. You are not allowed to be a man. You are allowed to be a man. That is why you are not allowed to be a man. అంతేగాని ట్యాక్స్ కట్టడు అన్యాయంగా సంపాదిస్తాడు ఇతరుల సొక్తుని తన పెట్టిలో వేసేసుకుంటాడు వెంకటేశ్వర స్వామికి వన్ పర్సెంట్ ఇస్తాడు ఏమన్న మాత్రం ఇంత వ్యామోహం ఇదే కాదు మరొకటి లేదు కాబట్టి వివేకవంతులను అనుసరిస్తారా జనులు ఎన్నడో వాళ్ళు లౌకికమైన కార్యాలను చేసేప్పుడు రాగద్వేషముల చేత ప్రేరితులై చేస్తూ ఉంటారు వైదిక కర్మలను చేసే సందర్భంలో కూడా రాగద్వేషముల చేతనే ప్రేరితులై చేస్తారు తప్ప వివేకవంతుడిని అనుసరించరు ఎన్నడూ అనుసరించరు వివేకవంతుడు ఉన్న ధనంతో సంతోషపడు ఊరుకుంటాడు కొత్త ధనాన్ని సంపాదించడం కోసం చేయడు లోపల వాడిని ఫాలో అవుతారా అని ఫాలో అవ్వరు కుబేర లక్ష్మీ యంత్రాన్ని కొనుకొచ్చి పూజలు చేస్తారు తప్ప వివేకవంతుడిని ఫాలో అవుతారా ఎన్నడూ ఫాలో అవుతారు కాబట్టి రాగద్వేష ప్రవృత్తి అన్నది సమాజంలో ఉంటుంది మొన్న అక్షయ తృతీయ నాడు ఏదో అడ్వర్టైజ్మెంట్ విని నేను ముక్కు మీద వేలు వేసుకున్నా వాహ ఇలా కూడా ఉంటుందా అని ఏమిటంటే అడ్వర్టైజ్మెంటు అక్షయ ఇంటికి బంగారం రాకుండా ఉండకూడదు బంగారం వచ్చేయాలి ఇంటికి కాబట్టి మీరు ఇప్పుడే ఫోన్ చేసేసి మీ బంగారాన్ని మీరు బుక్ చేసేసుకోండి మేము ఇంటికి పట్టుకొచ్చి తలుపు మీకు ఇచ్చేస్తాము అంటే ఏదో సంథింగ్ లైక్ దట్ ఐ హ్యాడ్ ఏ కమర్షియల్ అలాంటిది ఏదో ఉండి ఉంటుంది నేను ఈ మధ్యనే విన్నా సో వాట చెప్తున్నాను కాబట్టి రాజద్వేష ప్రవృత్తే ఉంటుంది శంకర్లు దానికి దృష్టాంతం చెప్తున్నారు అభిచరణ ప్రవృత్తి దర్శన అభిచారయాగమోతుంది అంటే మీరు ఆ యాగం చేస్తే శత్రువుకి నాశం కలుగుతుంది శత్రు నాశం కోసం చేసే యాగాలు దాన్ని అభిచారము అంటారు అలాంటి యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో ఉన్నారు కదా వాళ్ళు వివేకవంతులే చేస్తున్నారు అవన్నీ చేస్తున్నవాడు ఉన్నారంటారా లేదా కోర్టులో కేసు వేసి నగ్గడం కోసం పూజ చేసి వాడు అది ఒక రకంగా అభిచారమే అవుతుంది ఇప్పుడు కోర్టులో కేసు వేసి నెగ్గడం కోసం పూర్తి చేసాడంటే వీడు నెగ్గడం అంటే అర్థం ఏమిటి ఇంకో అవతల వాడు ఓడిపోవడం కోసం చేశాడు అంటే అది ఓ రకంగా అభిచారం అంటే అభిచారం అనేది చాలా వెరీ పవర్ఫుల్ వర్డ్ అభిచారము అంటే తెలుగులో చేతబడి అని అంటారు ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని అంటారు అదే మ్యాజిక్ ఏం కాదు అది బ్లాక్ మ్యాజిక్ అని ఎక్స్ప్రెషన్ అభిచారము అంటారు అభిచారం చేసేప్పుడు కేవలము ఒక వ్యక్తిపై ద్వేషంతో చేస్తారు ఒక మనిషిపై ద్వేషంతో చేస్తారు అటువంటి అధికార కర్మలు చేయకూడదు ఓ మహాత్ముడు పడవ దాటుతున్నాడు ఆ పడవలో ఇంకో రౌడీలు ఎక్కారు పడవని పడవ వాడు నదిలో వెళ్తూ ఈ రౌడీలు ఈ మహాత్ముని హేళన చేయటం మొదలుపెట్టారు ఆయన పినక పట్టుకులు ఆగడము ఆయన పంచ పట్టుకులాగడము ఆయన పుస్తకాన్ని తీసి ఆ నది నీళ్ళలో పారేయడము ఏదో ఇలాంటి హేళన చేస్తున్నారు ఈ నలుగురు యంగ్ పీపుల్ ఆయన పెద్ద ఆయన ఈ యంగ్ పీపుల్ కొంచెం అల్లర్లు చేస్తూ ఉంటారుగా అలాంటి అల్లరు చేస్తున్నారు పడవ నది మధ్యలోకి వచ్చింది పడవ నడిపి వాడు పాపను చూశాడు వాడు మాత్రం ఏం చేయగలడు వాడు మాత్రం ఈ నలుగురిని ఎదిరించే సత్తా వాడికి లేదు ఈ మహాత్ముడు అలా చిరునవ్వుతాడు అలా ఉండిపోయాడు ఇంతట్లోకి అశరీరవాణి పైనుంచి వినబడితే మహాత్మ నీ అంతటి సత్ మహాత్ముడిని వీళ్ళు ఈ రకంగా పరిహాసం చేయటం గేలీ చేయటం చాలా పెద్ద ధర్మం వీళ్ళని ఈ నదిలో మునిగిపోయేట్లాగా పడవని ఉల్టా చేసేస్తాను అని అంటుంది అశరీరవాణి అంటే ఇప్పుడు మహాత్ముడు అంటాడు వద్దు వద్దు పడవని ఉల్టా చేయవద్దు దానివల్ల వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు అలా చేయవద్దు నీకు చేతనైతే వాళ్ళ బుద్ధిని ఉల్టా చేయవలసింది అని అంటే వాళ్ళ బుద్ధిలో వివేకాన్ని పెట్టవలసినది అని ప్రార్థిస్తారు సో అలా ఉంటారు మహాత్ములు మహాత్ములు తమకు హాని చేసే వారి ఎడల తిరిగి హానిని తలపెట్టారు అది వివేకవంతుల యొక్క లక్షణం కానీ లోకంలో అందరూ ఉంటారా అలా ఉండదు లోకంలో అలా ఉండదు వాడు ఒకటి తిడితే నేను రెండు తిడతాను వాడు నాకు వంద రూపాయలు అపకారం చేస్తే వాడికి రెండు వందల రూపాయలు అపకారం చేస్తాను వాడు నాశనం అయిపోవటానికి ఏదైనా పూజ ఏదైనా చేయగలనని ఎవడైనా అంటే వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద దక్షిణిచ్చి అవసరమైతే ఆ పూజలకి ఆ హోమాలకి బోళ్ళంత డబ్బైనా ఖర్చు పెట్టి మేము ఎదరవాడు నాశనం అయిపోయేటువంటి హోమాల్ని మేము చేస్తాము అని జనాలు తయారైపోతూ ఉంటాను శత్రు వినాశము కొరకు హోమాలని వాటిని మేము చేస్తాము అని చేసేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి పూజలు ఉంటాయి అటువంటి పూజలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి లోకంలో ప్రవృత్తి అలా ఉంటుంది తప్ప వివేకవంతులు అందరినీ ప్రేమభావంతో శత్రుమిత్రులు తేడా లేకుండా శత్రుమిత్రులు అనే తేడా లేకుండా అందరూ సమచిత్తమును కలిగి ఉంటారు వివేకవంతులు వివేకవంతులు సామాన్య జనులు ఫాలో అవుతారా ఎన్నడూ ఫాలో అవుతారు కాబట్టి అటువంటి మూర్ఖులు మూఢులు వ్యామోహితులు సమాజంలో ఉంటారు వాళ్ళ కోసం శాస్త్రము ఆవశ్యకమే స్వభావ్యాచ్య ప్రవృత్తే స్వభావస్తు ప్రవర్తతే ఇతిహి ఉత్తం ఇప్పుడు మీరు పనిచేసే ముందు మీరు ఒక వివేకవంతుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని పని చేస్తారా జనులు అలా చేయరు అలా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు జనులు ఏ వాళ్ళ యొక్క ప్రవృత్తి ప్రవృత్తి అంటే యాక్టివిటీ అది స్వభావము చేత ప్రేరితముతో ఉంటుంది స్వభావము అంటే గుణముల యొక్క నిర్మాణం అది సాత్విక స్వభావం కలవాడు ప్రేమ దయ కరుణ సేవ అనే గుణములు కలిగి వాటికి తగ్గట్టుగా యాక్టివిటీ ఉంటుంది సాత్విక స్వభావం గలవాడు రాజస్వ స్వభావం గలవాడు ఎలా ఉంటాడు తీవ్రమైనటువంటి భోగాసక్తి ధనాకాంక్ష కలిగి ఉంటాడు రాజస్వ స్వభావం గలవాడు వాడు ఏం చేస్తాడంటే నిద్ర కూడా మాముకుని ఆ భోగాలను అనుభవించే ప్రయత్నంలోనూ లేక ధనాన్ని పొంగేసే ప్రయత్నంలోనూ ఉంటాడు నిద్ర కూడా పోవడం భోగం వచ్చినా పర్వాలేదు కానీ ఆ భోగాల్ని అనుసరిస్తూనే ఉంటాడు ధన వ్యామోహాన్ని పరుశ చేస్తూనే ఉంటాడు అది రాజస స్వభావము తామస స్వభావము అంటే మితిమించి ఆహారాన్ని భక్షించుట నిషాద్రవ్యములను సేవించుట ముద్దుగా పడి ప్లేబాయ్ టైప్ ఆఫ్ లైఫ్ అని అంటారే దాన్ని తామస స్వభావము అని అంటారు ఇది స్వభావం ఈ స్వభావము చేత ప్రేరితులై జనులు ప్రవర్తిస్తారు తప్ప ఎవరో మహాత్మున్ని చూసి ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుని ప్రవర్తిస్తారా ప్రవర్తించారు కాబట్టి నువ్వేం నిలబెట్టుకోవద్దు లోకంలో చాలామంది అజ్ఞానులు ఉంటాను ఆ అజ్ఞానులకి శాస్త్రము సార్థకం అవుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు స్వభావస్తు ప్రవర్తకే ఇతిహి ఉక్తం మనిషి యొక్క స్వభావమే వివిధ ప్రవృత్తి మార్గములలో మనిషిని నడిపిస్తూ ఉంటుంది అని ఇంతకుముందు సో స్వభావస్థు ప్రవర్తతే ఎక్కడో వచ్చింది ఆ శ్లోకం అక్కడ రిఫరెన్స్ ఇచ్చి ఉండి ఉంటుంది పుస్తకంలో సో ఆ శ్లోకం అలా ఉంది తస్మాత్ అవిద్యామాత్రం సంసారషయ కాబట్టి సంసారము సంసారము అంటే సుఖ దుఃఖముల ప్రవాహములో పడి కొట్టుకొని పోవుత అంటే సంసారము అనే పదానికి నేను చాలాసార్లు చెప్పాను ఆయన మళ్ళీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటా సంసారము అనే పదములకు అంటే ఒక షార్ట్ రేంజ్ డెఫినేషన్ ఉంది ఒక లాంగ్ రేంజ్ డెఫినేషన్ ఉంది సంసార శబ్దానికి షార్ట్ రేంజ్ డెఫినేషన్ ఏంటంటే సుఖము దుఃఖము దుఃఖము సుఖము ఆ ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు అది షార్ట్ రేంజ్ డెఫినేషన్ లాంగ్ రేంజ్ డెఫినేషన్ ఏంటంటే పుట్టుక మరణము పుట్టుక మరణము ఒక జన్మ నుండి మరో జన్మలోకి ఒక మృత్యువులో నుండి మరో మృత్యువులోనికి ఆ ప్రవాహంలో పోతూ ఉంటాడు అది సంసారం ఈ రెండు కలిపితే సంసారం ఈ సంసారం అనేది అంటే కేవలము అవిద్య వల్ల మాత్రమే అవిద్య చేత మాత్రమే ఉన్నది అవిద్య మాత్రమే సంసార కేవలము అజ్ఞానము మాత్రమే అజ్ఞానం వల్లనే సంసారం ఉన్నది తప్ప అది దేవుడు పెట్టేడనో లేకపోతే మరో పెట్టిందనో మరొకటి పెట్టిందనో మీరు అనుకోవాల్సిన అవసరం అజ్ఞానమే ఉన్నది ఒకసారి అజ్ఞానం ఉన్న తర్వాత ఇంకా అనేక ఉంటాయి ఇప్పుడు అది త్రాడు అది పాము అని వీడు నిశ్చయించుకొని ఉంటాడు నిశ్చయం చేసుకున్న తర్వాత అవును మన ఇంట్లోపలికి పాము ఎందుకు వచ్చింది ఎవడు పెట్టుకుంటాడు ఇక్కడ ఇద్దాక వాళ్ళు పని చేశారే వాళ్ళు ఇద్దరు ముద్దు వచ్చి పనిచేసి వెళ్ళారు కదా వాళ్ళలో ఎవడో దుష్టుడు పెట్టుకుంటాడు అని వాడిని తినడం ప్రారంభిస్తాడు ఇప్పుడు మీరు చెప్పండి వాడు పెట్టాడా పాముని లేకపోతే వీడి అజ్ఞానం పెట్టింది అక్కడ వీడి అజ్ఞానమే పెట్టింది అన్ని సందర్భాలలోనూ అజ్ఞానమే హేతు కారణము మీ మనస్సులో దుఃఖం ఉందనుకోండి మీరేమనుకుంటారు నాకు ఈ దుఃఖాన్ని ఫలానా వాళ్ళు ఇచ్చినారు అనుకుంటారు మామూలు ఇది క్లాసికల్ సన్ని ఫాదర్ సిండ్రోమ్నో లేకపోతే మదర్ ఇంలా డాటర్ ఇంలా క్లాసికల్ అంటే ఏమిటి అల్లుడికి దుఃఖపడుతూ ఉంటాడు ఎందుకు కూడా దుఃఖపడుతున్నాడంటే మా మామగారు నన్ను అన్ని దుఃఖపడుతూ ఉంటాడు మా అత్తగారు నన్ను హింస పెట్టింది అని కోడలు దుఃఖిస్తూ ఉంటుంది ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు రివర్స్ అయితే అవ్వచ్చు హ్యాపీ సో ఈ విధంగా దుఃఖములకు ఇతరుల హేతువు అని ఉంటారు దుఃఖములకు ఇతరులు ఎన్నడూ హేతువు కాదు దుఃఖములకు హేతువు కేవలము అజ్ఞానమే అజ్ఞానమే దుఃఖములకు హేతువు అజ్ఞానం తప్ప ఇంకా హేతు అనేది ఏది ఏమీ లేదు కాబట్టి అజ్ఞానమే సంసారము సంసారం అంటే అజ్ఞానమే అవిద్య మాత్రం సంసార సంసారంలో విషయం ఎవరు అంటే ఈ సంసారానికి ఎవడు ఎవడు కం విక్తిమైపోతూ ఉంటాడు అంటే యథాదృష్ట విషయంలో లోకంలో చూస్తూ ఉంటారు ఎవడైతే అవివేక ఆత్మానాత్మ వివేకములు ఎనివాడో ఎవడైతే వివేకవంతుణ్ణి ఆదర్శంగా తీసుకోడో వాడే ఈ సంసారంలో ప్రవాహంలో పడి పోతూ ఉంటాడు ఇది పరిస్థితి నా క్షత్రజ్ఞ కేవలస్య అవిద్యా తప్పుడు మన ఒరిజినల్ సమస్య ఎక్కడొచ్చిందంటే అవిద్య ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడితోటి ఏకము ఎలా ఉంటాడు అవిద్య ఉన్నది కదా క్షేత్రజ్ఞుడు శుద్ధ క్షేత్రజ్ఞుని ఎందు సుఖదుఖరూపమైన సంసారం లేదు కాబట్టి క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని మనం క్షేత్రజ్ఞించాపి మాం విద్ధి అని చెప్పాడు కదా ఆయన దానికి అబ్జెక్షన్ ఏంటంటే క్షేత్రజ్ఞుడు ఎందు కదా అవిద్య ఉండగా క్షేత్రజ్ఞుడు ఎలా అవుతాడు అవిద్య అంటే అజ్ఞానం అని పూర్వపక్షం దానికి ఈ చేసి ఇప్పుడు ఫైనల్గా కన్క్లూడ్ చేస్తున్నారు ఏమనంటే శుద్ధమైన క్షేత్రజ్ఞుణ్ణి మీరు పరిగణనలోకి తీసుకోవాలి దేహమే నేను అనుకుంటున్నా ఆ అహంకారాన్ని పట్టుకుని అదే క్షేత్రజ్ఞుడు అని భ్రమపడరాదు కేవలస్య క్షేత్రజ్ఞ అంటే శుద్ధ అసంగ చైతన్యము ఏ చైతన్యమునందు ఈ క్షేత్రము తెలుస్తూ ఉంటుందో ఇప్పుడు దేహము తెలుస్తూ ఉంటుంది తెలుస్తుంది దేహము ఎందుకు తెలుస్తుంది దేహము తెలివి నా స్వరూపం కనుక దేహము తెలుస్తుంది తెలివి నా స్వరూపం కనుక చుట్టుముట్టు ఉండే పదార్థములన్నీ తెలుస్తాయి ఏమంటే ఇప్పుడు ఇది టేబుల్ తెలుస్తూ ఎందుకు తెలుస్తుంది తెలివి నా స్వరూపం కనుక తెలుస్తూ దాన్ని కేవల క్షేత్రజ్ఞ అంటారు దానికి అజ్ఞానం జోడిస్తే ఎలా ఉంటుందో తెలుసిన ఈ టేబుల్ నాది అదే అధ్యయనం మీరు అజ్ఞానాన్ని జోడించకూడదు అజ్ఞానాన్ని పక్కన పెడితే క్షేత్ర అజ్ఞానం మూటగ అజ్ఞానం పక్కన పెట్టి ఇదిగో క్షేత్రజ్ఞుడికి అవిద్య ఉన్నది సంసారం ఉన్నది అని అలా చెప్పకూడదు అప్పుడు అభేదం ఎక్కడ కుటుంబం కూడ ఎందుకంటే ఈశ్వరుని ఎందు సుఖ దుఃఖాత్మకమైన సంసారం ఉండదు ఈశ్వరుడు అసంసారి ఇమాట మనం చాలాసార్లు అనుకున్నాము ఈశ్వరుడు అంటే అసంసారి చైతన్యములకు ఈశ్వరుని వెళ్ళిపోయి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియు చైతన్యము క్షేత్రమును తెలుస్తూ ఉండే ఎరువుక ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞ చైతన్యమునందు సుఖముఖాత్మకమైన సంసారం ఉందా లేదా సుఖదుఖాత్మకమైన సంసారం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు వేర్వేరుగానే ఉంటారు తప్ప అభేదము కోసాగదు కానీ మీరు క్షేత్రజ్ఞునికి అజ్ఞానాన్ని జోడించకపోతే శుద్ధ క్షేత్రజ్ఞుని ఎందు సుఖదుఖాత్మకమైన సంసారము లేదు అవిద్య లేదు సుఖ దుఃఖములు అవిద్య నుంచి వస్తాయి ఇప్పుడు అనుకుంటున్నాం కదా సుఖ దుఃఖములు అవిద్య నుంచి వస్తాయి ఇప్పుడు వాడికి డబ్బు మూట కట్టాడు దాన్ని చూసి సుఖపడుతున్నాడు వాడికి దుఃఖం వేచి ఉన్నదా లేదా చెప్పండి కదా సుఖం కూడా అజ్ఞానం వల్ల వస్తుంది అన్నదాన్ని మీకు దృష్టాంతంగా చెప్తా డబ్బు మూట చూస్తుని మురిసి మురిసిపోయేవాడు తర్వాతి కాలంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు కదా మీకు ఇంకో మాట చెప్తా వినడానికి చెప్పడానికి కూడా కొంచెం కటుగా ఉంటుంది అయినా కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినండి మరి ఇంతదాకా సిద్ధపడి వచ్చారు కాబట్టి మీరొంత దానికి కూడా సిద్ధపడండి అదేంటంటే మీరు నా కొడుకు నా మనవడు అని ఎత్తేసుకుని మురిసిపోతుంటే వాడు మీకు దుఃఖాన్ని ఇస్తాడు భవిష్యత్తులో మరిచిపోవద్దు ఇప్పుడు మురిసిపోతున్నారు బానే ఉంది అడ్డాల నాడు బిడ్డడు కానీ గిడ్డాల నాడు బిడ్డడు కాదు సుమా అని ఓ సామెతో ఒకటి ఇప్పుడు చాలా మురిసు మురిసిపో మురిపించే వ్యక్తిగా ఉంటారు శిశువులు ఏ శిశువుని చూసినా మురి మురుపేము కలుగుతుంది కాకి పిల్ల కాకి ముద్దు ఏ శిశువుని చూసినా కూడా చాలా మురుపేము కలిగిట్లా ఉంటారు శిశువులు మురిపముగా ఉన్నాడు కదా అని మీరు ఆసక్తిని పెట్టుకున్నారా ఫస్ట్ గాయా హసాతో ఫసా ఎక్కడ అలాగే సౌథింగ్ లైక్ ఎక్కడో వెళ్ళ ఐ డోంట్ నో వేర్ ఐ గై ఎప్పుడో ఎక్కడో వెళ్ళాల అది సందర్భం బహుశా కాకపోవచ్చు సో కాబట్టి సో సంసారం అంటే అలా ఉంటుంది నేను చాలా అందమైన ఇల్లు కట్టాను అనుకుంటాడు ఫస్ట్గా అయిపోయిందండి ఇంక వాడి బతుకులో ఇంకా దుఃఖాన్ని అనుభవించక తప్ప సంసారం అలా ఉంటుంది కాబట్టి అజ్ఞానము దానివల్ల కలిగేటువంటి వ్యామోహము సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా మీరు జత చేయకూడదు అవిద్యను తార్యము పక్కన పెట్టి శుద్ధ చైతన్య స్వరు కూడా మీరు పరిగణనలోకి తీసుకుంటే ఆ శుద్ధమైన క్షేత్రజ్ఞుని ఎందు అవిద్య ఉన్నదా లేదు ఆ అవిద్య వల్ల కలిగే వ్యామోహము భ్రమ వాటి వల్ల కలిగే సుఖ దుఃఖములు వాటి వల్ల కలిగే రాగద్వేషములు వాటి చేత చేసే కర్మలు ధర్మాధర్మములు పుణ్యపాపములు ఇవన్నీ కూడా ఆ శుద్ధ క్షేత్రజ్ఞుని ఎందు ఉన్నాయా లేవు అవిద్య తత్కార్యము శుద్ధమైన క్షేత్రజ్ఞులకు స్పృశించను కూడా స్పృశించవు ఇప్పుడు మీ అభ్యంతరం ఏమిటి శుద్ధమైన క్షేత్రజ్ఞుడు అసంసారి అని ఎప్పుడైతే నిర్ధారితమైనదో ఇప్పుడు క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి అభేదాన్ని చెప్పడంలో మీ సమస్య ఏమిటి ఏమిటి సమస్య నిజానికి మీకు ఈశ్వర అనుభవం ఎలా కలుగుతుంది నేను చెప్పారా ఈశ్వరానుభవము దీన్ని జనులు జాగ్రత్తగా తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే ఈశ్వరానుభవం అంటే ఈశ్వరుడు ఏదో గరుత్మంతుల మీదో దేని మీద కూర్చుని వచ్చి వీడి ముందు నిలబడి ఉంటాడు నాలుగు చేతులతో అని అనుకుంటాను ఒకవేళ అలాగే నిలబడ్డాడు అనుకోండి నాలుగు చేతులతో వచ్చి ఈశ్వరుడు మీ ముందే నిలబడతాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు చేకరణ మీకెళ్ళి అట్ విల్ జూడు ఇప్పుడు ఈశ్వరుడు మీ ముందు సూర్యుడి రూపంగా చంద్రుడి రూపంగా ఆకాశము అగ్ని పృథ్వీ వాయువు జలముల రూపంగా ఉన్నప్పుడు మీరేమీ చేయలేదు you're not done anything worth that, the way and not flesh bills. I asked you to earlier cards, but don't treat them at this point those messages didn't receive further leave. In short searchations yours is Allah. You asked me that I have faith in your incentive and a life. When you were taught with you, it would tell me that you've vomito in love with the wealth లోపలికి ఏమిటి పంపిస్తే అవే వస్తాయి అలాగే కళలో కూడా బయటకు వచ్చాయి మనస్సులోంచి బయటికి వాటంతటా అవి వచ్చాయి మనస్సు యొక్క వామిట్కే కళ అని పేరు మనస్సులో ఉండే వాసనలని అది పడుక్కోలేక కొంత వామిట్ చేసి పెడుతుంది దానికి స్వప్నము పేరు దాంట్లో సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి ఏముంటాయంటే ఉండే వాసనలు ఉంటాయి మంచి వాసనలు ఉంటాయి చెడు వాసనలో ఉంటాయి కాబట్టి మీరు దేవుడు యొక్క రూపాన్ని గురించి ఒక విలక్షణమైన భావన కొత్త గట్టిగా చేసి పెడితే అదే మీకు కళ్ళ వస్తుంది అది అది పెద్ద విషయం కాదు ఆ కళకి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఏమిటి అదంతా కూడా పెట్టుకోకూడదు అలా దాన్నే అవివేకము అంటారు వివేకము అంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కళలో ఉండే వాసనలే మళ్ళీ ప్రకటమవుతూ ఉంటాయి వాటెవర్ సో కాబట్టి ఈశ్వరుడు కళలో వచ్చాడు లేకపోతే ఎదురుకుండా వచ్చాడు లేకపోతే ఫ్లాష్ లాగా అనుకుంటాడు ఇవన్నీ కూడా ఈశ్వరతత్వము తెలుసున్న మాటలు కావు క్లారిటీ లేని మాటలే ఇవన్నీ కూడా ఈశ్వరుల యొక్క అనుభవం ఏమిటి ఈశ్వరుడు అంట అండే అది ఈశ్వరత్వము ఇట్ ఈజ్ నాట్ మిస్టర్ డివైన్ ఇట్ ఈజ్ డివినిటీ అది తత్వం అది ఈశ్వరత్వము అంటే పరిచ్ఛేదములేమీ లేకుండా ఆ హద్దులు లేకుండా మనస్సుకి క్లేశాన్ని కలిగించేటువంటి గోడలు అడ్డుగోడలు ఏమీ లేకుండా అలా విశాలమైన అసీమితమైన ఆకాశము వంటి శుద్ధ చైతన్యములో మీరు నిలిచి ఉంటే అదే ఈశ్వరులు అంటే దట్ ఈజ్ ఏ చైతన్యమునూ ఈ దేహము ఈ మనస్సు ఈ దేహము కల్పించేటువంటి పరిచ్ఛేదములు అల్పత్వములు లిమిటేషన్స్ ఈ మనస్సు పెట్టేటువంటి లిమిటేషన్స్ ఇవేమీ లేకుండా సకల పరిచ్ఛేదములకు అతీతంగా శుద్ధ కేవల చైతన్య రూపంగా ఉండడం అదే దాన్నే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఆ మీకు అనుభవానికి వస్తాడు ఇప్పుడు ఆ ఈశ్వరానుభవము మీకు ఎప్పుడూ దూరంగా లేదు ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చొని ఉండగానే మీ జన్మ హక్కుగా మీ అందే ఉన్నది ఎటొచ్చి మీరు చేయాల్సిందలా దేహము మనస్సు అజ్ఞానము చేత కలిగే కల్పించబడే ఈ హద్దులనన్నింటినీ కూడా మీరు త్రోసిపుచ్చడం చేతన ఉంటుందంటే కాబట్టి ఈశ్వరానుభవం ఆ విధంగా కలుగుతుంది కాబట్టి క్షత్రజ్ఞుడే ఈశ్వరుడు అని చెప్పుటలో ఇసుమంతైనను సంధీయమునకు తావు లేదు అయోటా ఆఫ్ డౌట్ ఆల్సో నాట్ వేర్ డిస్ క్లియర్స్ క్షేత్రజ్ఞ చైతన్యమే ఈశ్వరుడు నాట్ ఈ ఆఫ్ డౌట్ సో టు ప్రొసీడ్ అవు మిథ్యాజ్ఞానం పరమార్థ వస్తు దోషయుతం సమర్థం అంటే ఓ ప్రశ్న సరే క్షేత్రజ్ఞ చైతన్యము ఇక్కడ ఉన్నది అది స్వతహగా ఈశ్వర ఈశ్వరుని కంటే అభిన్నమే ఒప్పుడున్నాం కానీ ఇక్కడ ఉన్న కారణంగా ఆ క్షేత్రజ్ఞ చైతన్యము ఇక్కడ ఉన్న కారణంగా ఈ మనస్సులో అవిద్య ఉన్నది కనుక ఆ అవిద్యతో సంపర్కం కలిగి ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి కూడా కొంత దోషము అంటుకుంటుంది ఆ కారణంగా అది ఈశ్వరత్వ స్థాయిలోంచి కిందకి జారిపోయి ఈశ్వరుని కంటే భిన్నమే అవ్వాల్సి అని ఎవరైనా అంటే అంత తప్పు మాటదే కాదు మరొకటి ఎందుకంటే చూడండి పరమార్థ వస్తువు మిథ్యాజ్ఞానము అని రెండు ఉంటాయి ఇప్పుడు త్రాడు ఉంది అది పరమార్థ వస్తువు అక్కడ యథార్థంగా ఉన్న వస్తువుని పరమార్థ వస్తువు అక్కడ యథార్థముగా ఉన్నది పరమార్థ అంటే యథార్థముగా వస్తువు ఉన్నది ఈ రజ్జు సర్ప దృష్టాంతం చూడండి పరమార్థ వస్తువు ఏమిటి త్రాడు మిథ్యాజ్ఞానం ఏమిటి సర్పజ్ఞానం సర్పజ్ఞానం అది తాము అనే జ్ఞానం మిథ్యాజ్ఞానం ఇప్పుడు అది పాము అని మీరు ఒక గంటసేపు భ్రమపడ్డారనుకోండి ఆ త్రాళ్ళలోకి ఏదైనా కొంచెం విషం ఎక్కుతుందా ఒక నెల రోజులది పాము అని భ్రమపడ్డారనుకోండి ఇప్పటికైనా కొంచెం విషం వస్తున్న దానికి బతుకున్నంతకాలం అది పాము అనే భ్రమపడ్డారనుకోండి ఎవరైనా విషం వస్తున్న దాంట్లోకి కాదు ఎందుకో తెలుసిన మిథ్యాజ్ఞానము పరమార్థ వస్తువుని దోషమును కలిగించుట సంభవమే కాదు శంకర్లు ఎలా మాట్లాడతారు చూడండి సైన్స్ ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇదేమీ పురాణం కాదు ఇది కనుక మీరు ఏమనుకుంటున్నారు నేను పుట్టాను అని మీరు అనుకుంటున్నారు దేహం పుట్టింది అజ్ఞానం చేత దేహధర్మాన్ని ఆత్మస్వరూపము నన్ను ఆరోపించుకుని నేను పుట్టాను అనుకుంటున్నారు నేను పుట్టాను ఇప్పుడు ఈ పుట్టాను అన్నది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు నేర్పు పెడతారు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు పూర్వం వాళ్ళు చేసేవారు కాదు ఇప్పుడు ఉదాహరణకి నా చిన్నతనం గురించి నేను చెప్పాలంటే నాతోటి ఎవళ్ళు రే నీకు ఈవేళ పుట్టినరోజు రాని ఎవళ్ళు ఎప్పుడు అన్న పాపాలను పోలేదు ఎవళ్ళో అనలేదు అప్పట్లో వాళ్ళకి చాలామంది సంతానం ఉండేవారు ఆరుగురు ఏడుగురు ఎంతమంది గురు అలా ఉండేవారు పిల్లలు ఇప్పుడు వెళ్ళి పిల్లలందరికీ పుట్టినరోజులు గుర్తుపెట్టుకుని ఎవరు చేస్తాను వాళ్ళకున్న ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రంగా ఉండేది తర్వాత పుట్టినరోజే ఇంగ్లీష్ క్యాలెండర్ పుట్టినరోజు ఒకటి తిథి పుట్టినరోజు ఒకటి నక్షత్రం పుట్టినరోజు ఒకటి మూడయ్యా కొంతమంది మూడు చేసుకుంటాడు ఎంత సది మూడు నేను ఇస్తారు డబ్బులు ఉండాలి అంతే క్లబ్బులోనేమో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పుట్టినరోజు దేవాలయంలో తిథి ప్రకారం పుట్టిన తోచేసుకుంటాడు భార్యకి తిథి కంటే నక్షత్రం మీద పట్టుదల ఎక్కువ ఆవిడ తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి ఆల్రెడీ చెప్పినట్టుగా నక్షత్రం ప్రకారం పుట్టిన తోచేసుకుంటాడు మూడు చేసుకుంటాడు మూడు చేసుకుంటాడు ఇప్పుడు సొమ్ము ఏం పోయా డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టాయి నేను పుట్టాను నేను పుట్టాను అని మురిసిపోతూ ఉంటాడు ఇప్పుడు వాడు పుట్టినట్ట వాళ్ళు ఉండే క్షేత్రజ్ఞ చైతన్యం పుట్టినట్ట ఆ పుట్టినట్టే ఎందుకని ఆ క్షేత్రజ్ఞ చైతన్యము నేను పుట్టాను నేను పుట్టాను అనే అజ్ఞానంతో పెనవేసుకుని కదా కాబట్టి ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి పుట్టుకానే ధర్మము కొద్దో సంక్రమించాలి తప్పదు ఇజ్ ఇట్ సో నో ఎందుకని నేను పుట్టేను అన్నది మిథ్యాజ్ఞానం పుట్టుక లే అజహ పుట్టుక లేనిది క్షేత్రజ్ఞ చైతన్యం ఈ మిథ్యాజ్ఞానము ఆ క్షేత్రజ్ఞ చైతన్యమును దోషమును సంక్రమింపజేయుట సంభవమే కాదు కాబట్టి నేను పుట్టాను అని మురిసిపోవద్దు నేను చచ్చిపోతానేమో అని భయపడనవద్దు బీ హ్యాపీ బీ హ్యాపీ నేను ఓల్డ్ అని కూడా అనుకోకూడదు ఓల్డ్ అనుకోకూడదు ఐఎమ్ నాట్ ఓల్డ్ ఐ హ్యామ్ వాట్ ఐమ్ ఐఎమ్ నాట్ ఓల్డ్ body is old ne to body cheptunda body body cheptunda nenu old ani body cheptunda body avuntundi chudu mokaalu konta alko arigey koncham jathalo chusko manu cheptundante ante ga nenu old ani cheppadadu ipudu fan undane old ani cheptundadi old annadi subjective no problem but product of ignorance a continuity sense untundi vidhi mind lo సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఉంటుంది దాని నుంచి ఓల్డ్ అనే మాట వస్తుంది సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఎక్కడి నుంచి వచ్చింది మెమొరీని బట్టి వచ్చింది స్మృతి స్మృతి సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ డ్యూరేషన్ డ్యురేషన్ సెన్స్ వస్తుంది స్మృతిని బట్టి వస్తుంది డ్యూరేషన్ అనే సెన్స్ దాన్ని బట్టి ఓల్డ్ అనే ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్ దట్ ఈస్ ది సీక్వెన్స్ మీకు మెమొరీ మెమొరీని మీరు పక్కన పెట్టడం అభ్యాసం చేసి వర్తమాన కాలంలో ఉండి మెమరీని మీరు పక్కన పెట్టడం అభ్యాసం చేస్తే మీకు సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉండదు సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గుతుంది సెన్స్ ఆఫ్ డ్యూరేషన్ తగ్గితే మీకు నేను మధ్య వయస్సు ఓల్డేజీ నేను చచ్చిపోతాను అనే ఈ భ్రమలన్నీ ఉండవు ఈ భ్రమల నుంచి బయటకు గో బిఆర్ రియల్లీ ఐఎమ్ నాట్ గోకే వెరీ ప్రాక్టికల్ గోబియా అలా కాకుండా ఇగో ఇది నేను పద్నాలుగో ఏట నా పుట్టినరోజు ఇది పదిహేనో ఆయట పుట్టినరోజు నా ఆల్బమ్ కింద పెట్టుకుని నాకు చూసుకుంటూ కూర్చుంటూ వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళకి అదే చూపిస్తూ కలక్షేపం చేశారనుకోండి ఇవన్నీ సీరియస్ స్ట్రబుల్ సో దృష్టి మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది దృష్టి రోగం వస్తే రోగం దేహానికి నాకు కాదు ఐ నాట్ పేషెంట్ ఐయామ్ వాట్ ఆయా రోగానికి దేహం దేహానికి రోగం వస్తే మళ్ళో మాకో ఏదో వేస్తాం పడిపోయేది ఆ రకంగా రెస్పాన్ సిస్యంగా ఉంటాయి ఉండకూడదని నేను కాబట్టి క్షేత్రజ్ఞ చైతన్యమును ఈ అజ్ఞాన కల్పితమైన వాసనలను ఎన్నడూ స్పృశించు మీకు సుఖం సుఖం వచ్చింది ఎంతసేపు ఉంటుంది సుఖం ఎలా పోతుంది మీ స్వరూపాన్ని అది టచ్ కూడా చేయదు అది పోయి దుఃఖం వస్తుంది అయ్యో నేను దుఃఖిని నేను దుఃఖిని అని మనం అనుకుంటాం వాస్తవంలో దుఃఖం కూడా మీ స్వరూపాన్ని స్పృశించదు మీరే దృష్టాంతం దానికి ఇదే వివేకము అంటాయి మీరే దృష్టాంతం ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఉండగా ఐ సిట్ హియర్ అండ్ నా మీరు జీవితంలో ఎన్ని దుఃఖాలని అనుభవించారు చెప్పండి ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించారు ప్రతివాడు కూడా ఎవేమో దుఃఖాలను అనుభవించారా లేదా వాటి అన్నింటి నుంచి బయటపడిపోయి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారా లేదా